వీనాముపమశ్రవస్తమ జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనష్ం సాదన శ్రీమహాగణాధిపతాశివసర శంకరాచార్యమ్యమా అస్మాచార్యపరుపరంపరాల్యనిస్మౌనీ సుతుో ఎే కిత్ అనికేతస్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నర అనికేత అక్కడ ఉన్నాము అంటే నికేతము అంటే నివాస స్థానము అంటే ఇల్లు ఇల్లు లేనివాడు అంటే అర్థమైతే అద్దీంట్లో ఉండువాడు అనే కాదు మరి చెట్టు కింద ఉండువాడు అనే ఎలా ఉంటారు అది కరెక్ట్ కాదు చెట్టు ఉండలేదు కదా సో నిజానికి మీకు మీకు ఒక ఎపిసోడ్ చెప్తా ఎక్కడో యజ్ఞం ఒకటి చేశారు అనకాపల్లిలో ఎక్కడో ఓ యజ్ఞం ఒకటి చేశారు ఆ యజ్ఞంలో ఏవో కర్మకాండ అంటే చాలా అంశాలు ఉంటాయి దాంట్లో దాంట్లో ఇదో అంశము ఏమిటంటే ఒకళ్ళు గృహానికి ఎవరో ఒకళ్ళు ఒక పెద్ద ఆయన ఉల్లిని విడిచిపెట్టి చెట్టు కింద ఉండాలి ఆయనకి చెట్టు కింద ఉన్న ఋషుల పేర్లు ఏమో ఉన్నాయో దత్తాత్రేయుడు లేక అగస్టి మహర్షి ఎవరో ఈయన కూడా ఆయనకు ఆ పేరుస్తా మీరు అగస్త మహర్షి అని ఒక పేరు పెడతారు ఆయన ఇంకా అలాంటి నుంచి చెట్టు అలాంటి దీక్ష ఆయనకిస్తారు సో ఒక పెద్ద ఆయన పాపం మాయకుని ఒక ఆయన్ని వేడి ఆయనటువంటి దీక్ష ఇచ్చారు ఆయన వేల వాడు ఏదో ఆవేశంలో మీరు ఈ యజ్ఞ సందర్భంగా ఇటువంటి దీక్ష తీసుకుంటే ఇంకా సాక్షాత్తు సత్యలోకానికి వెళ్ళిపోతారు ఇదే అని అని శ్లోకాలు ఆ తాత్పర్యాలనే ఆయన చెప్పిస్తే ఆయన ఆవేశపడిపోయి సరే అని ఆయన దానికి వాలంటీర్గా వచ్చారు ఎవరో వాలంటీర్ రావాలి దానికి ఆ యజ్ఞం చేసినా ఆయన పుచ్చుకోవడం దీక్ష ఎవరో ఒక వాలంటీర్కి ఇప్పిస్తారు అదీక్ష ఆయనకి ఇచ్చారు ఆ ఇచ్చిన తర్వాత ఇంత మీరు ఉండాలి అని చెప్పారు ఆయన ఓ రెండు రోజుల్లో ఆ ఆవేశం ఆ యజ్ఞం జరిగే రోజుల్లో చెట్టు ఒకటి చూసి దానికి ఎన్నో ఉండడం చక్కగా భోజనాలు పెట్టి రావడం గొడుగు వేయడం ఇవన్నీ నడిచింది బానే ఉంది చెట్టు కింద కూడా బానే ఉంది నెట్టుగా నడుస్తుంది ఓ వాణంలో ఆ తర్వాత ఎవళ్ళ దాన్ని వాళ్ళందరూ ఇళ్లకు వెళ్ళిపోయిన తర్వాత చెట్టు కింద వినియాడు ఉండలేకపోయాడు పెద్ద వయస్సు అప్పుడు ఏం చేయాలి ఇంటికి వెళ్ళిపోదాము అంటే ఇది ఇదిగో దీక్షకి భంగమేమో అని ఇలాంటి భయాలు కూడా కొన్ని పెట్టారు అప్పుడు ఎవరో సలహా చేశాడు కాకినాడలో స్వామి వస్తూ ఉంటాడు ఆయన వెళ్ళి సలహాడు అప్పుడు కాకినాడ వచ్చి నన్ను సలహా దగ్గడానికి నా దగ్గరికి వచ్చాను అక్కడ ఆయనకి మేమేం వ్యవస్థ చేశామంటే కాకినాడలో ఒక రూములో మీరు రండి అని ఆయనకి వ్యవస్థ చేయటం ఆయన్ని ఓ రూమ్ ఎవడో మహాత్ము ఎవడో వాళ్ళు ఆ ఆయన ఉంటారు మరి చెట్టు కింద ఉండడం మాట ఏమిటంటే ఈ రూమ్ నాది అని మీరు ఎప్పుడూ అనుకోవద్దు అది మీది కూడా కాదు అది మీది కాను కాదు మీకు ఇప్పుడు మేమేం రిజిస్ట్రేషన్ చేసి మీకు ఆ పేపర్లు చేతిలో పెట్టట్లేదు అది మీది అని మేము అంటలేదు పైగా మేము అదే అంటున్నాం మీది కాదు అంటున్నాం కానీ మీరు తలదాచుకోవచ్చు దాంట్లో అంతవరకు వ్యవస్థ అభిక్ష గేదో వ్యవస్థ కూడా అయింది చెట్టు ఉండడం అంటే ఇది అర్థము అని నేను చెప్పాను అర్థం లేదండి అది అనికేత అంటే అర్థం అంతేగాని చెట్టు ఒకటి దాని కింద కూర్చోవడం అని ఎంతసేపు కూర్చుంటారు వర్షం వస్తే ఏం చేస్తారు కాబట్టి అనికేత అంటే ఇది నాది అనే స్వత్వభావన లేకుండగా ఉండవలను ఆ స్పిరిట్ ఆఫ్ ది వరడే తీసుకోవాలి లిటరల్గా తీసుకోకూడదు ఇల్లు లేనివాడు అని అంటే హోమ్లెస్ వాళ్ళందరూ మహాభక్తులు అని అలాగే దాన్ని వ్యాఖ్యానం చేయకూడదు చూడండి వనము గ్రామము ఇలాంటి పదాలు కొన్ని ఉంటాయి వనంతు సాత్వికో వాస అని భాగవతంలో చెప్పారు శరథ్ భాగవతంలో మీ ఇంట్లో సాత్వికమైన వాతావరణ ఈ టేబుల్ ఇలా తగిన మీ ఇంట్లో సాత్వికమైన వాతావరణాన్ని మీరు మెయింటైన్ చేశారనుకోండి మీ ఇల్లే వనం వనంలో వెళ్ళి ఉండాలి అంటే మీరు వనానికి అడవికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తారు అడవి ఎక్కడున్న అడవి లేదు అడవులు కొట్టేశారు మీరు హిమాలయాలకు వెళ్ళినా అడవులు ఉత్తరాఖండ్ అంతా కూడా టౌన్లు విలేజెస్ సిటీలే ఉన్నాయి తప్ప అడవులు ఏమీ లేవు అడవులు కొట్టేశారు ఇంకా ఏమైనా మిగిలిన ఉంటే కొట్టేసి హడాయిల్లో ఉన్నారు కాబట్టి అడవి అంటే ఇల్లు సాత్వికమైన నివాస స్థానంగా ఏర్పాటు చేసుకుంటే అదే అడవి వనంతు సాత్వికో వాస తర్వాత ఇంకోటి మైక్ కూడా బ్యాక్ సౌండ్ వెయ్యి సౌండ్ వస్తుంది దట్ ఈజ్ అ ప్రాబ్లం మైక్ కొంచెం ఆర్గనైజ్ చేసుకోవాలి మైక్ అన్నది చాలా సోఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్ దాన్ని చాలా సైంటిఫిక్ గా వర్కౌట్ చేసి చేసుకోవాల్సి ఉంటుంది ఇష్యూ సంబడీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ సరే ప్రస్తుతానికి ఏదో నా మాట మీ చెవుల దాకా చేరుతోంది వినబడుతోందండి అయ్యో ఇంకొంచెం అప్పుడప్పుడు వినబడుతోంది అప్పుడప్పుడు ఇప్పుడు ఇప్పుడు వినబడుతోంది మళ్ళీ పోతుంది ఇప్పుడు బాగానే ఉంది ఇప్పుడు అనే మాటలో ఈ పు అన్నవి నిలబడుతున్నాయి డూ నిలబడతాయి కదా ఇప్పుడు బాగానే ఉంది కనుక సో వనంతు సాత్వికో వాస సాత్వికమైన నివాసమునకు వనము అంటే మీ ఇల్లు సాత్విక నివాసంగా మీరు పెట్టుకుంటే వనము గ్రామం రాజస ఉచ్యే మీరు పది మందితో కలిసి కబుర్లు కాలక్షేపం చేస్తూ ఆ రకంగా మీరు జీవో జీవించినట్లయితే రాజస రాజస ప్రధానంగా ఇల్లు రాజసంగా పెట్టుకోవడం అంటే భోగాలు ఆ రకంగా హడావిడి పండగలు పంబ సంబరాలు ఇవన్నీ పెట్టుకుంటూ కాలక్షేపం ఆ ఇంటికే రాజస ఆ ఇంటికే గ్రామము అని గృహం తామసం ద్యూత సదనం మీరు ఇంట్లో పేకాటాది పెట్టుకునే అప్పుడప్పుడు మిత్రులు వచ్చి పేకాటాదుకుంటూ ద్యూతం అలాగే స్టాక్ మార్కెట్ స్పెక్యులేషన్ సోల్వ్ చేసుకుంటూ మీరు కాలక్షేపం చేస్తే ఆ ఇల్లే అటువంటి ఇల్లే ద్యూత సదనం తామస ప్రధానమైన ఇల్లే ద్యూత గృహంతో సమానము ఆత్మస్వరూపము మూడు గుణములకు అతీతమైనది మన్నికేతంతో నిర్గుణం అనే కాబట్టి మీరు ఆత్మస్వరూప నిష్ఠులుగా ఉన్నట్లయితే అది నిర్గుణము తాము ప్రధానంగా ఉన్నట్లయితే ఇల్లు అది జోదగృహంతో సమానము సో ఈ విధంగా మనం చూసి ఉన్నాం కాబట్టి ఇంటిని సాత్వికంగా పెట్టుకోవాలి చేతనైతే నిర్గుణము అనే జీవనశైలిని కలిగి ఉండాలి ఇంటియందు ఇది నా ఇల్లు అనేటువంటి ఆసక్తి లేకుండగా ఉండాలి అనికేత అంటే అనే ప్రధానికి అర్థం ఏమిటంటే అనాసక్త అని అర్థం ఇది నాది అనే ఆసక్తి లేకుండా ఉండాలి అలాగే ఉండాలి కానీ చాలామంది అలా ఉండరు చాలా తీవ్రమైన ఆసక్తిని పెట్టుకుని ఉంటారు ఇల్లు నాది అనే ఆసక్తిని ఆసక్తి అంటే దానికి అతుక్కుపోవడం అవి లంపటంగా పెట్టుకుని ఉంటారు చాలా తప్పు అది తెలియక అలా చేస్తున్నారు కేవలం అజ్ఞానం మటుకే మీరు చూడండి ఎక్కడికైనా తిరుపతి లేకపోతే కాశీలో వెళ్ళారనుకోండి అక్కడ ధర్మశాల సత్రమో ఇదో ఉంటుండే దాంట్లో గదువ రెండు గదులో తీసుకుంటారు అవి తీసుకున్నప్పుడు వాళ్ళు తాళం చెవి కూడా ఇస్తారు తాళము తప్ప చెవి ఇస్తారు ఆ రూమ్కి తాళం వేసుకుని ఆ చెవి మీలోనే పెట్టుకుంటారు మీ చెవిలోనే పెట్టుకుంటారు మీరు మాటవలసకు అంటారు కూడా ఇది నా గది ఇరవై ఒకటోది నెంబర్ గది నాది దాని తాళం చెవి ఇది నా త నా గది తాళం చెవి అని చెవిలో పెట్టుకుంటారు అక్కడ మీరు వారం లో ఉన్నారని కొన్ని సపోజ్ ఇది నా గది అనే వ్యవహారం చేస్తారు వ్యవహారం అలాగే ఉంటుంది నా గది అనే ఉంటుంది కానీ మీకు తెలుస్తూ ఉంటుంది అది నాది కాదు మాట వలసకి ఎవరి అయినా కాబట్టి మీ గది నెంబర్ ఎంత అందని అడిగారు అనుకోండి అయితే మీరు వేదాంతం చెప్పకూడదు ఇక్కడ మన గది అంటే ఏమి లేదు అలా చెప్పకూడదు ఎటువంటి ఇవన్నీ ఏం చెప్తే సరిపడుతుంది ప్రాక్టికల్గా ఉండాలి కదా ఆ విధంగా మనం గదిలో ఉంటాము కానీ దానికి నా గది అనే మాట మన మనస్సులో ఉండదు అనాసక్తంగా ఉండడం అంటే అది సో స్వంతింట్లో కూడా ఆ లాభం ఉంది తర్వాత మీరు తిరుపతి ఇలాంటి ధర్మక్షేత్రాలలో ఆ ధర్మసత్రంలో మకాలు చేసిన సందర్భంలో వాళ్ళు భయ రోజుల్లో ఉన్నారనుకోండి కొంతమంది ఇంకా ఎక్కువ ఉంటారు నెల రోజుల్లో ఉన్నారనుకోండి అక్కడ ఉన్నప్పుడు ఆ చుట్టు ఇటుపక్క వాళ్ళు అటుపక్క వాళ్ళు వీళ్ళందరితోటి మీకు స్నేహాలు ఏర్పడతాయి అక్కడ పెద్ద ఒక పెద్ద ఆయన ఉన్నారనుకోండి ఆయన ఏమైనా బాబాయ్ గారు అని పిలుస్తారు ఒకే చిన్నపిల్లాడు ఉన్నాడు అనుకోండి ఏదైనా ఆయన నా కొడక అని ఓ పాతికాళ్ళు కుర్రా నాన్న నువ్వు నా కొడుకులకు వాడు కుర్రా నాన్న వెళ్ళి పాలు తెచ్చి పెట్టుకుంటా వాడు తెచ్చి పెడతాడు తెచ్చి పెట్టినట్టే సరే వాడి తాత ఇంకోడు తెచ్చి పెట్టాడు అనుకోండి వాడు బుద్ధిమంతుడు మన పుత్ర సమహ మీరు నా కొడుకులంత కొడక అని కూడా అలా ఉడికి పిలుస్తారు అంతేకాదు వాడు కొడుకు అయిపోతాడా మీరు తండ్రి అయిపోతారా తల్లి గారు ఎలా ఉన్నారో ఆరోగ్యంగా ఉన్నారా చాయ్ ఇవ్వమంటారా అని అని అంటాడు ఆయన పెద్ద ఆయన ఒక అంటే ఆయన బాబాయ్య గారు అయిపోతారా మీరు కొడలు అయిపోతారా ఏమీ అవ్వదు ఉద్దే అలా పిలుస్తారు పిలిచినంత మాత్రాన్ని కొడకానంత మాత్రాన్ని కొడుకోవడు బాబాయ్య అన్నంత మాత్రాన్ని బాబాయ్ అవ్వడు ఉద్దే అలా నుంచి మనం వచ్చేస్తాం స్వంతింట్లో కూడా అలాగే ఉన్నాం మీరు అనుకుంటున్న ఏమీ కాదండి అది కూడా ధర్మసత్రము వంటిదే నాది నాది అనే వ్యవహారం కోసం మీరు అనొచ్చు తాను చేతులు మీ జైల్లో వేసుకోవచ్చు రిజిస్ట్రేషన్లో మీ పేరే ఉండొచ్చు బట్ స్టిల్ యూ నో ఇది నాది కాదు అని మీకు నాది నాది అనుకున్నది ఏది కూడా నాది కాదు అని మీకు తెలుస్తూ అలాగే ఒకరిని కొడుకు అని తెలుస్తారు మీకు ఎలా తెలుస్తారు అందు మాత్రం వాడేది కొడుకు అయిపోవడం ఇక్కడ కొడుకులు ఎవరు లేరు తండ్రులు అసలు లేరు ఇదో మహాప్రవా సినిమాలో కొడుకులు లేరు తండ్రులు లేరు అదంతా కూడా మనం చాలా అటువంటి ఆసక్తి పెట్టుకోకూడదు తీర్థక్షేత్రంలో కనపడిన ఎన్మాల్లని నా కొనుక్కోవడుకున్నట్టుగానే సొంత కన్న కొనుక్కోట అటువంటి ఆసక్తి పెట్టుకోకూడదు ఆసక్తి పెట్టుకుంటేనే తప్పు ఆసక్తి పెట్టుకునే హే మనకి లేదు ఎందుకో తెలుసున్నాడు చెప్తా చూడండి కృపాయాముల సంగమ భాగవతం మనము ఈ కలుసుకోవటం ఈ బంధుత్వాలు ఇవన్నీ కూడా ఎటువంటివి అంటే మంచినీళ్ళని ఇచ్చేటువంటి చలివేంద్రము వేసవి కాలంలో పెడతారు అక్కడికి వెళ్తే మంచినీళ్ళు ఇస్తారు అందరూ అక్కడ జమ అవుతారు జమ అయ్యి కూర్చుని మంచినీళ్ళు తగ్గి ఎవరిదానికి వాళ్ళు పెడతారు అక్కడ ఒక గంటలో రెండు గంటలో ఎండ తగ్గే వరకు కూర్చుంటారు కూర్చుని చక్కగా కృషిల ప్రశ్నార్థికలు తీసుకుని అందరూ కలిసి స్నేహంగా ఉండి తర్వాత ఎవరు కాని వాళ్ళు వెళ్ళిపోతారు మానవ జీవితం అంటే అక్కడ కలిసిన సంగమము ఎట్టిదో ఇక్కడ కూడా ఈ సంగమము కూడా అట్టి ఇప్పుడు వీడు నా కొడుకు అని అనుకున్నాడు అనుకో దృష్టాంతం తీసుకోండి పుత్ర దృష్టాంతం తీసుకోండి ఒకడు ఒక పుత్రుడు జన్మించినాడు వాడు కొడుకు అని వీడు అనుకుంటాడు ఈ అనుకుంటూ అనాసక్తంగా ఉండాలి ఆసక్తి పెట్టుకోకూడదు ఎందుకంటే ఈ కొడుకు ఉన్నవాడు వాడి ఆయుష్ తక్కువ అనుకోండి వారు వీడి ముందు పోతాడు అప్పుడు ఏం చేయాలి ఎప్పుడేమవుతుంది ఎందుకు అమంగళం మాట ఎందుకు కనుక కూడా మాట్లాడతారు కాబట్టి అమంగళం పోన్లే అమంగళం మాట ఎందుకు వద్దు ఓకే వాడు కృతజ్ఞనుడు అవుతాడు అప్పుడేం చేస్తాడు అప్పుడైనా ఆసక్తిని వదిలిపెట్టాలి కదా కృతజ్ఞనుడు అవుతాడు వాళ్ళ ప్రజలంత బిల్లూరు వాళ్ళు గతాలు మొత్తం ఉంటాడు వాడికి నాన్నని అమ్మని ఇంకా పట్టుకుని సేవ చేయాలనో లేకపోతే వాళ్ళతో ప్రేమగా ఉండాలనో వాళ్ళకి అర్పించదు కృతజ్ఞుడు అవుతాడు అప్పుడేం చేస్తాడు ఒకప్పుడు వాడు శత్రుత్వాన్నే వహిస్తాడు అప్పుడేం చేస్తాడు కాబట్టి బుద్ధిమంతుల్లాగా ఆసక్తి లేకుండా ఉండవలేము అనికేత ధర్మశాలలో ఉన్నట్టుగా రైల్వే కంపార్ట్మెంట్లో ఉన్నట్టుగా స్వగృహంలో ఉండిపోవాలి అది అందరి ఎడలా ప్రేమ చూపించాలి ఎవరి ఎందు ఆసక్తి ఉండరాదు స్వంత ఇంట్లోనే ఉండాలి కానీ ఇది నాది అనేటువంటి మమకారాన్ని పెట్టుకోకుండా ఉండాలి అనికేతహ నిజానికి ఈ జగత్తంతా కూడా ఒక సినిమా వంటిది ఈ సినిమాకి డైరెక్టరు శివ ఈశ్వరుడు అనే డైరెక్టర్ డైరెక్టర్ చేత డైరెక్ట్ చేయబడుతూ ఉండే సినిమా సినిమా ఎలా ఉంటుందో తెలుసునండి డైరెక్టర్ ఏది చెప్తే అది అవుతుంది సినిమా సినిమా డైరెక్ట్ చేసేవాడు ఈ కథ ట్రాజిడీ అవ్వాలి అనుకుంటే ఆ కథ ఏమవుతుంది ట్రాజిడీ అవుతుంది ఆ డైరెక్టర్కి ఎందుకు ట్రాజిడీ ఎందుకు మా కలెక్షన్స్ బాగా ఉంటాయి ఉండమో అని దాన్ని ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చి కామెడీ చేయాలని ఇప్పుడు నిశ్చయం చేసుకుంటే ఆ సినిమా ఏమైపోతుంది కామెడీ అయిపోతుంది సో ఆ డైరెక్టర్ ఎలా నడిపిస్తే అలా నడుస్తుంది ఆ కథ ఇంకీపాటికి చాలు ఈ హీరో హీరోయిన్ వియోగము చాలా బాగా ఎక్కువగా నడిచింది చాలు ఈ పాటికి వీళ్ళిద్దరినీ కలిపేద్దాము అని డైరెక్టర్ అనుకుంటే వాళ్ళిద్దరూ కలిసిపోయింది కంగారు ఏం లేదు ఇంకొంచెం కరుణ రసాన్ని పరిపుష్టం చేసి తర్వాతే కలుసుకుంటారు కలుసుకోవడానికి కంగారు లేదు అని డైరెక్టర్లు అనుకుంటే ఏమవుతుంది వాళ్ళు అలా వియోగంలోనే ఉండిపోతారు మానవ జీవితము ఈశ్వరుడు అనేటువంటి డైరెక్టర్ చేత డైరెక్ట్ చేయబడే సినిమా కాబట్టి సినిమాల్లో పెళ్లిళ్ళు ఉంటాయి అది ఉంటే ఉత్తు పెళ్లి పుత్రోత్సవ పుత్రజన్మ ఉంటుంది అది ఉత్తు సినిమాల్లో స్వంత ఇంట్లో ఉంటాడు అది ఉత్తు మళ్ళీ కూడా ఉత్తు సంసారం ఇదంతా కూడా దీంట్లో ఎక్కడ సాధన అనేది లేదు అనికేత శంకర్లు అంటారు చూడండి కించ కించ అంటే ఇంకా ఏమంటే అంటే భక్త లక్షణాలు చెప్తూ ఉన్నాం ఇంకా ఏమంటే అనికేత నికేత ఆశ్రయ నివాస నియత ప్ర సహా ఎస్స అనికేత ఇల్లు లేనివాడు నికేతము అంటే ఇల్లు అంటే తలదాచుకునే చోటు ఆ శ్రేయం అది లేనివాడు అంటే అర్థం శంకర్లు పాపం చాలా దయతోట అంటున్నారు అంటే చెట్టుకుని ఉంటాడని కాదా అర్థం అసలే తలదాచుకునే చోటు లేనివాడు అని కాదు నియతమైన తలదాచుకునే చోటు లేనివాడు ఇప్పుడు రైల్లో రిజర్వేషన్ చేసుకుని బెర్త ఎక్కారనుకోండి రాత్రి పడుతున్న తలారేపడికి వెళ్ళారు మీ ఇల్లు ఏమిటా వేళ రైలు పెట్టే ఎక్కడికో ధర్మశాలలో నెల రోజులు ఉన్నారనుకోండి మీ ఇల్లు ఏమిటి ధర్మశాల ఎవడో కట్టుకున్న ఇల్లు మీ పేరు మీద రిజిస్టర్ అయిన ఇల్లులో మీరు ఉన్నారనుకోండి ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఇది నేను తలదాచుకునే చోటు అలా ఉండాలి తప్ప ఇది నాది అనే మమకారణం ఉండడం దీని మీద పూజ స్వామీజీ ఒక అర్థ చెప్పాను సభ సడన్ గా గుర్తుకొచ్చింది నాకు ఒక ఆయన స్వామీజీని ఈ గృహ గృహప్రవేశానికి పిలిచారు గృహప్రవేశానికి పిలిచారు వెళ్ళేది అది టెన్త్ స్టోరీ బిల్డింగ్ బాంబేలో ఆ టెన్త్ స్టోరీలో ఉండేది సిక్స్త్ ఫ్లోర్ సిక్స్త్ ఫ్లోర్లో ఇటువైపు రెండు ఫ్లాట్లు అటువైపు రెండు ఫ్లాట్లు మధ్యలో ఉన్నాడు స్వామీజీకి ఏమో పౌర్ణకుంభ స్వాగతం చెప్పి లోపలికి అడుగు స్వామిజీ అడిగారు మీ ఇల్లు ఎక్కడా అని అడిగారు మీ ఇల్లేదే అడిగితే మీరున్నది ఇంట్లోనేనండి మన ఇల్లు అయితే నేను మిమ్మల్ని ఇన్వైట్ చేశాను ఇది నా ఇల్లే అన్నాడు సరే నీ ఇల్లే ఇది ఏది నీ ఇల్లు నేను నిలబడ్డ ఈ ఫ్లోర్ నీ ఇల్లు అవుతుందా అంటే అన్నాడండి అన్నాడ ఎలా అవుతుంది నువ్వు ఏదైనా ఒక చుట్టు తీసుకుని ఫ్లోర్ మీద కొడితే కింద ఐదో అంతస్తులో ఉన్న కూడా పైకి వచ్చి దెబ్బలాడుతుండ దెబ్బలాడటా అది నీ ఫ్లోరు వాడి రూల్ఫ్ అది అది వాడు రూఫా నీ ఫ్లోరా చెప్పి నీ ఫ్లోరా వాడి రూల్ఫా అది కాబట్టి నా ఫ్లోర్ ఇది నా ఇల్లు అనడానికి వీల్లేదు వాడి దెబ్బలు అంటాడు పోనీ పైన ఉన్న రూల్స్ నాది అనడానికి అసలే వీల్లేదు ఎందుకంటే పై ఫ్లోర్లో ఉన్న వాడి దెబ్బలు ఈ పక్క గోడలు మన నా వీల్లేదు వాడి వాడు దెబ్బలు అడతారు ఈ పక్క గోడలకి ఈ పక్క కాబట్టి నీ ఇల్లు ఏది చెప్పేదో నీ ఇల్లు అంటే ఆయన అన్నారు అయితే ఈ ఆకాశము నా ఇల్లు అని సమాధానం పెట్టాడు ఆకాశం నా ఇల్లు అని కూడా ఆకాశం జగ సకల జగత్తుకి ఇల్లు నీ ఇల్లే కాదు నెంబర్ వన్ ఆకాశంలో ముక్కలు ఉండవు ఆకాశంలో ముక్కలు ఉండవు ఆకాశము అఖండము కాబట్టి ఇది నా ఆకాశము అది నీ ఆకాశము అన్ని డివిజన్స్ ఆకాశంలో ఉండవు నెంబర్ వన్ ఇది నా కుర్చీ అది మీ కుర్చీ అని మీరు అనొచ్చు తప్ప ఇది నా స్పేసు అది మీ స్పేస్ అనడానికి లేదు ఎందుకంటే స్పేస్ ముక్కలు అవ్వదు నెంబర్ వన్ నెంబర్ టూ స్పేస్ ముక్కలే కానప్పుడు ఒక ముక్కని భావన చేసి అది నాది అనడానికి హక్కే లేదు స్పేసే వాళ్ళది కాదు భగవంతుడు సృష్టించాడు భగవంతుడే తనలోనే నిలు చేసుకుంటాడు కాబట్టి నీ ఇల్లు ఏది అంటే ఆయన తెలియలేదు స్వామిజీ మీరే చెప్పండి మీరే చెప్పండి నా ఇల్లు ఏంటో చూడు నీ ఇల్లు అంటూ ఏదీ లేదు కానీ నువ్వు ఇక్కడ ఉండవచ్చును నేను వచ్చాను నువ్వు నాకు రిక్ష ఏర్పాటు చేశావు నేను ఆశీర్వదిస్తున్నాను నువ్వు ఈ ఫ్లాట్లో ఉండవచ్చును నీకు ఎంతకాలం ఇష్టమైతే అంతకాలము నువ్వు ఇక్కడ ఉండవచ్చు జీవించి ఉన్నంతకాలం ఉండవచ్చును ఏమో అభ్యంతరం లేదు కానీ నా ఇల్లు అనగేది మాత్రం ఇక్కడ ఏమీ లేదు అదే ఉపదేశం అనికేత ఇది గృహప్రవేశానికి వెళ్ళి చేసిన ఉపదేశం కాబట్టి ఆ రకమైన అనాసక్త వైరాగ్యం ఉంటేనే ఆ సత్యాన్ని మనిషి తెలుసుకోగలుగుతాడు భాష్యకారుడు అనాగారహ ఇత్యాది స్మృత్యంతరాత్ ఇక్కడ అనికేత అని చెప్పిన విషయాన్ని మరొక స్మృతి గ్రంథంలో మను మనుమృతి ఏదో ఇంకో గ్రంథంలో అనాగార ఆగారము అంటే ఇల్లు ఇల్లు స్వంత ఇల్లు అనేది లేనివాడు అంటే స్వంతిల్లు లేనివాడంటే అద్దీంట్లో ఉంటున్నా అభిప్రాయం కాదు ఇది నా ఇల్లు అనే ఆసక్తి లేనివాడు నిజానికి చూడండి ఇదియే దేహం ఇది ఈ దేహమే ఇల్లు దీనికే ఇల్లు పేరు అష్టాచక్ర నవద్వార దేవానా పూరయోధ్యా అని అరుణ ప్రశ్నలో మంత్రం ఇది ఇల్లు ఈ ఇంట్లో నేనుంటున్నాను ఇంటికి ప్రభువును నేను ఈ దేహం అనే ఇల్లు దీని ఎందు అనేక ద్వారములు ఉన్నాయి అనేక చక్రములు చక్రములు అంటే పవర్ సోర్సులు ఉన్నాయి హృదయము ఒక సోర్స్ ఆఫ్ పవర్ ఆజ్ఞాచక్రము ఇక్కడ సోర్స్ ఆఫ్ పవర్ ఇలాగ పవర్ సోర్సెస్ ఉన్నాయి తర్వాత ద్వారములు రోరు ముక్కు చెలు ఇత్యాది ద్వారములు ఉన్నాయి ఈ ఇంట్లో నేను ఉంటున్నాను అలాగా వివేకాన్ని అభ్యాసం చేస్తే చాలా బాగుంటుంది నేను ఈ మట్టి లేకపోతే సిమెంట్ తోటి కట్టిన ఇంట్లో ఉంటున్నాను అంటే అర్థం దేహము నేనైనాను అనే అభిప్రాయం దేహముతో మమేకం కాకుండా నేను ఫలానా ఇంట్లో ఉంటున్నాను అని చెప్పడం సంభవం కాదు కానీ దేహము అనే ఉంటున్నాను అని మీరు చెప్పినట్లయితే మీకు దేహము దేహి అనే వివేకము మీ అందు చాలా చక్కగా ప్ర ప్రకాశిస్తోంది అనే విషయం మనకి తెలిసిపోతూ ఉంటుంది అంచేతనే దేహం అనే నేను ఉంటున్నాను అనుకోవాలి తప్ప ఓ ఇల్లు కట్టి దాన్ని బాగా హంగులు అన్ని బాగా పెట్టి పెద్దదిగా కట్టి మన అహంకారాన్ని కడుతున్నట్టుగా ఇల్లుని కట్టి దాంట్లో ఏదో ఎంజాయ్ చేస్తూ ఇదే సర్వస్వం అనుకున్నటువంటి గృహి అంటే సంసారి తప్ప తప్పక దుఃఖాన్ని పొందుతాడు ఇంకో శ్లోకం ఒకటి ఉంది యావత్ స్వస్థమిదం శరీరం అరుజం ఈ దేహము ఎంతవరకు అయితే రోగాలు లేకుండా ఆరోగ్యంగా ఉందో యావచ్చ దూరే జరా ఎంతవరకు అయితే వృద్ధాప్యము దూరంగా ఉన్నదో అంటే ఇంక ఫార్టీస్ ఫిఫ్టీస్ అయితే ఎర్లీ సిక్స్టీస్లో ఉన్నాడని అర్థం యావచ్చ దూరే జర అంతవరకు పర్మిషన్ ఇచ్చాం యావచ్చేంద్రియ శక్తి రప్రతిహత ఇంద్రియముల శక్తి ఇంకా అడ్డుపడనిదిగా ఎంతవరకు అయితే ఉన్నదో అంటే కంటికి చూపు కనపడుతోంది చెవికి శబ్దాలు వినబడుతున్నాయి ఆ స్థితి ఎంతవరకు అయితే ఉన్నదో యావత్ క్షయో నాయుష ఇంకా ఆయుర్దాయం కొద్దో మిగిలి ఉండగానే ఆత్మశ్రేయసి తావదేవ విదుషా కార్య ప్రయత్నో మహాన్ లోనే మానవుడు తన శ్రేయస్సు కొరకై అంటే ఆత్మస్వరూపమును తెలుసుకుని సంసారబంధం నుండి విముక్తుడగుట కొరకై పెద్ద ప్రయత్నమును చేయవలెను దేహానికి రోగం వచ్చేసి చూపు కనపడడం చెవులు వినపడడం అవన్నీ అవుతాయి చూపు కనపడదు చెవి వినపడదు తర్వాత ఇంద్రియములు అన్నీ కూడా శిథిలమైపోతాయి తర్వాత ఆయుష్ ఎంతో ఉండదు అటువంటి అటువంటి దుస్థితికి చేరుకున్న తర్వాత అప్పుడు ఆత్మస్వరూపం అంటే ఏమిటి వైరాగ్యం అంటే ఏమిటి అనే ప్రశ్నలో అప్పుడు మొదలు పెడితే అది చాలా తెలివి తక్కువ అవుతుంది అది ఎలా ఉంటుందంటే సందీప్తే భవనేతు కూపఖనం ప్రత్యుద్యమీదృశ ఇల్లు అంటుకున్న తర్వాత అప్పుడు నుయ్య తవ్వితే అది ఎంత అవివేకం నుయ్య తవ్వి ప్రయత్నం చేస్తే అంటే నీళ్లు నుయ్య తవ్వి నీళ్లు వచ్చాక ఇల్లు అరుచుకాలని అది ఈ లోపల నుయ్య తవ్వడం పూర్తి ఈ లోపల ఇల్లు మసి కాబట్టి శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని మనిషి కావాలి అంటే ఇక్కడ అనికేత అంటే ఇల్లు లేకుండా చెట్టు కింద ఉండమని కాదు ఇంటి ఎందు ఇంటితో పాటుగా ధన కనక వస్తు వాహనాదులయందు ఇది నాది అనే అభిమానము లేకుండా జీవించాలి దేహముయందు కూడా దేహమునందు కూడా ఇది నాది అనే అభిమానము లేకుండా జీవించాలి ఆ దేహాన్ని వాడుకుంటాము ఆ ఇంటిని వాడుకుంటాము వాహనాన్ని వాడుకుంటాము కానీ దేని ఇది నాది అనే అభిమానము లేకుండా జీవించుట దేనినైనా ఇతరులకు ఇవ్వాల్సి వస్తే ఉత్సాహంగా ఇచ్చి మళ్ళీ వెనుదిరిగి చూడని విధంగా ఇచ్చివేయుట ఇటువంటి అనాసక్త ఆసక్తి లేకుండా ఇది భక్తి యొక్క ప్రధానమైన లక్షణము తర్వాత స్థిరమతి అంటే బుద్ధి ఎందు చంచలత ఉండరాదు చంచ చాంచల్యం ఉండకూడదు చంచలంగా ఉండకూడదు మనస్సు స్థిరంగా ఉండాలి అది స్థిరమతి కొంతమంది చాలా చంచలంగా ఉంటాను అంటే ఆ ఆవేశంలో ఆ ఆవేశంలో నేను పెద్ద ఊరు పెద్ద డిక్లరేషన్ ఇచ్చేస్తాను నేను జీవితం అంతా బ్రహ్మచర్యగానే ఉండిపోతాను అని ఓ అందమైన అమ్మాయి కనపడగానే అది మర్చిపోయి ఆ అమ్మాయి వెనకాలిపోతాను అంటే మతి ఎందు స్థిరము లేదనమాట నేను ఇంక పైన భగవద్గీతని దృఢంగా చదివేస్తాను అని మొదలు ఈ లోపల ఏదో క్రికెట్ మ్యాచ్ సినిమాయో లేకపోతే ఏదో దోస్తుతో ఎక్కడికో వెళ్ళమో వచ్చి క్లాసు మానేసి ఎక్కడో తిరుగుతూ ఉంటుంది స్థిరం ఉండదు చాలా అస్థిరంగా ఉంటారు మనుషులు ఇది ఒక దృష్టి ఏదైనా జీవితంలో ఒకటి సాధించాలి అంటే స్థిరం ఉండద్దు అలాగా పొద్దున్నో మాట సాయంకాలం మాట చెప్తూ అది ఏమన్నమాట అది పెద్ద పెద్ద కావ్యాలని జీవితంలో సాధించాలంటే బుద్ధికి స్థిరం ఉండాలి వేదాంతం పట్టుకుంటే పట్టు పట్టరాదు పట్టి విడువరాదన్నట్టుగా పట్టాలి కానీ ఉడుము పట్టు పట్టినట్టు పట్టాలి కానీ అలాగా వర్షాకాలపు చదువులాగా ఉండకూడదు వేదాంతాన్ని గట్టిగా పట్టుకోవాలి స్థిరంగా పట్టుకోవాలి శరణాగతి నేను ఈశ్వరుని శరణాగతి చేశాను అంతా కన్వీనియంట్గా ఉన్నప్పుడు శరణాగతి చేసి కొంచెం ఇబ్బంది వచ్చిన వెంటనే శరణాగతిని గాలికి వదిలిపెట్టేయోడ దీన్ని ఏమంటారంటే కన్వీనియంట్ భక్తి అని అంటారు ఎవరైనా ఆ ఎక్స్ప్రెషన్ అర్థమైందా మీకు భక్తి అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు బాణాసంఖ్యా కాల్చేసి అల్లాది చేసేసి ఊరిగింపులు చేసేసి హడావిడి చేసేయటం భక్తి పేరుతో ఏదైనా ఇంత ప్రసరం తేడా వస్తే కలికాలం వచ్చేసింది దేవుడికి పవర్ పోయింది మాకు అన్యాయం చేసేసాడు ఇచ్చేసేసాడు వచ్చేసాడు ఇంక తిట్టడం వాణ్ణి తిట్టడం దాన్ని అది భక్తి కాదు స్థిరమతి ఒకసారి భక్తి అంటే ఈశ్వరుణ్ణి శరణాగిత చేస్తే మిన్ను విరిగి మీద పడ్డా నిశ్చలంగా నిబ్బరంగా ఉండిపోవుట స్థిరమతిథి ఇది జీవితము ఎడలా ఉండే దృష్టికోణం ఎలా ఉండాలి అనేది దాని గురించి చెప్పారు స్థిరమతిథి ఇంకా దీనికి ఇంకొక అంశము కూడా కలదు మీరు ఎప్పుడైనా ధ్యానం చేయాలని కూర్చుంటారు కూర్చుంటే ఆ ధ్యానానికి లెక్కలేని ఆటంకాలు వచ్చేస్తూ ఉంటాయి సాగకపోవుట అంటే కారణం ఏమంటే మనస్సు చాలా చెంచలముగా ఉంటారు అటువంటి పరిస్థితి అందరికీ అనుభవానికి వస్తుంది మీకొక్కరికే అనుభవానికి వచ్చిందని మీరు అనుకోద్దు ఇక్కడ ఎంతమంది కూర్చున్నారో అంతమందికే అటువంటి అనుభవం పాఠం చెప్పి వాళ్ళకు కూడా అటువంటి అనుభవం ఉంటుంది ఎవరో ఎక్సెప్షన్ కాదు ఎందుకంటే మీ ఇంట్లో కోతి ఓ మా ఇంట్లో కోతి మరో ఉండదు కోతులు ఎక్కడున్నా ఒకలాగే ఉంటాయి మనస్సు అనేది కోతీ ఎక్కడున్నా ఒకలాగే ఉంటుంది మహాత్ముడు మనస్సు కూడా అలాగే ఉంటున్నాయి కాబట్టి దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారన్నది తేడాతో పడుతుంది తప్ప దాని స్వభావం అట్లనే ఉండదు కాబట్టి దాని గురించి చింత చేయకూడదు బెంగ పెట్టుకోకూడదు నా మనస్సు చంచలమైపోయింది అని బెంగ పెట్టుకోకూడదు ఉపయోగం ఏమిటి చంచలత్వము తగ్గి మనస్సుకి స్థిర స్థిరత్వము కలిగి ఉపాయం ఏమిటో తెలుసుకోవాలి ఒక పాజిటివ్ అప్రోచే ఒక నెగిటివ్ అప్రోచే పాజిటివ్ అప్రోచ్ నెగిటివ్ అప్రోచ్ ముందు చూడండి ఏ కారణముల వలన మనస్సులో చెంచలత్వము అధికముగా కలుగును అది ముందు గుర్తుపట్టాలి గుర్తుపట్టి ఆ కారణములను ఒకదాని తర్వాత ఒకటి ఏరి పారేస్తే మనస్సు యొక్క చెంచలత్వాన్ని ఆ దోషానికి మీరు నివారణ చేసినట్లే అయిపోతుంది ఆ ఐదు కారణాలు చెప్పారు ఒకటి సంతోషము లేకుండా తృప్తి లేకుండా ఎప్పుడైతే మీకు తృప్తి లేని లక్షణం ఉంటుందో అసంతోషము అంట అసంతోషము అంటే కంటెంట్మెంట్ లేకపోవడం ఆశ ఎక్కువ భోజనం పెట్టారనుకోండి ఏమిటి ఒకే కూర చేశారు పచ్చలేదేమిటి అలా అలాంటి లక్షణం అసంతోషం ఇప్పుడు పచ్చలు లేకపోతేనేమే కొంచెం కలుపుకుని కొంచెం కూరని అట్టు అది నలుచుకుంటే సరిపడుతుందిగా అలా ఉండాలి కానీ అసంతోషము పనికిరాదు ఒక ఆయన కృషికేశ్లో కంబల కప్పుని పడుకున్నాడు చలికాలం కృషికేశ్ చలిటే గట్టిగా ఉంటుంది కంబల కప్పును పడుకున్నాడు పడుకుంటే అది పొట్టి అది మెడకి లాక్కుంటే కాళ్ళ దగ్గర సరిపడదు కాళ్ళకి లాక్కుంటే మెడకి సరిపడదు ఏమిటో ఈ కంబళి యూస్లెస్ కంబళి అని తిట్టుకుంటున్నాడు చిట్టుకుంటుంటే ఆ పక్క మహాత్ముడు వెళ్తావు కాళ్ళు ముడుచుకు పడుక్కో సాధువ ఉండి తిత్తావుటి అంటే వెంటనే ఈ ఐడియా బాగుందే అని కాళ్ళు ముంచుకునే కొడుకున్నాడు కొడుకుంటే సరిపడింది కమ్మడి అలా ఉండాలి అంతేకాదు అసంతోషం ఉండకూడదు కాళ్ళు ముంచుకుంటే సరిపడుతుంది కమ్మడి అలాగే పచ్చని లేకపోయి కూర ఉందంటే కూరని సగం అంత కూర కలిపేసుకుని తినేకుండా సగమే కలుపుకుని తినం ఆ మిగిలిన సగాన్ని పచ్చడి వాడుకోవచ్చు అలా ఉండాలి సంతోషం అనేది వెయ్యి ఏనుగులో బలాన్ని ఏదో అలాంటి సాగితేదో ఉంది కరెక్ట్గా అయిపోయేదో లేదో సాగితే లేదో బాట్ ఎవర్ సో అది సంతోషం ఎప్పుడైతే లేదో మనస్సు చంచలంగా తయారైపోతుంది మనస్సు ఎక్సైట్ అయిపోతూ ఉంటుంది సంతోషం మీకు కలిగింది అనుకోండి మనస్సు సైలెంట్గా ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి మీకు ఇచ్చిన దాంతో మీరు సంతోషపడ్డారనుకోండి మనస్సు ఎలా ఉంటుంది సైలెంట్గా ఉంటుంది యాక్సెప్టెన్స్ చేస్తే యాక్సెప్టెన్స్ వల్ల మనస్సు సైలెంట్గా ఉంటుంది మీరు రిజెక్ట్ చేసి రెసిస్ట్ చేసి రిసెంట్ చేస్తే మనస్సు చాలా చంచలంగా ఉంటుంది అదొక నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ సమత్వం లేకుండా రాగద్వేషములను కలిగి ఉండటం వలన మనస్సు చేంచలం అయిపోతుంది బాగా కాసే అనుకోండి ఆ టైంలో ఎండల్ని తిట్టుకోవడం వర్షం పడిపోయిన వెంటనే వర్షాన్ని తిట్టుకోవడం సరిగ్గా మీకు టీవీ ఛానల్ న్యూస్ ఛానల్ మీరు చూడండి ఈ ఏడాది చూడండి అంటే ప్రతి ఏడాది చెప్తూ వస్తున్నాను మరి మీరు ఏం చూసారో ఏం చూడలేదో నాకు తెలీదు మీరు ఈ ఏడాది పరిశీలించండి ఇప్పుడు మార్చి ఏప్రిల్ వస్తుంది కదా ఎండలు ఎక్కువగా కాసేస్తున్నాయి ఈ ఎండల వల్ల చాలా హాని కలిగిపోతుంది అని ఛానల్ వాళ్ళు రోజు న్యూస్ ఐటమ్ లో రెండు మూడు నిమిషాలు ఎండల్ని తింటు అది ఎండల్ని తిట్టడమే న్యూస్ ఐటమ్ గా చెప్తారు నెంబర్ వన్ ఈ లోపల మిడ్ సమ్మర్ షవర్ పడుతుంది అది జూలై వచ్చి వర్షాలు పడ్డం కనుక అగద్దు మిడ్ సమ్మర్ షవర్ అని ఏప్రిల్ నెలలో ఓ వర్షం పడుతుంది వర్షం పడిన వెంటనే వాడు వర్షాన్ని తిట్టడం మొదలు ఈ వర్షం ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా మిడిసెంబర్లో వర్షం పడిపోయింది రైతులందరూ నాశనం అయిపోయారు అకాల వర్షాల వల్ల రైతులు దిబ్బైపోయి ఎడు అడుక్కు తింటున్నారు అని ఇలాగ న్యూస్ వాడు ఆ రైతు దగ్గరికి వెళ్ళి నిన్న వర్షం వల్ల ఏమైంది అని అడుగుతాడు అడిగితే నా పంటంతా నాశనం అయిపోయి నేను అడుక్కు తింటున్నాను గవర్నమెంట్ వాళ్ళు నాకేమీ ఇవ్వలేదు అని చెప్తాడు సమాజాన్ని దరిద్రుల కింద లేఖి కింద తయారు చేసి పెట్టింది పొలిటికల్ సిస్టమ్ సెల్ఫ్ ఇండిపెండెంట్ లాగా లేదు అందరూ ఏడు మోహాలు పెట్టుకునే మాకు ఇది లేదు అది లేదు ప్రభుత్వం ఇవి ఎక్కడి ప్రభుత్వం మనం కట్టిన ట్యాక్స్లే కాదు అవి మన సంప్రదాయ ఇస్తాడా మినిస్టర్ కాబట్టి సో అంటే ఏంటి ఎండలు కాస్తే ఎండలను తిట్టడం వర్షం పడితే వర్షాన్ని తిట్టడం చలి వేస్తే చలిని తిట్టడం మీకు రాగద్వేషాలు ఎలా ఉంటాయో చెప్తున్నా సమస్యలు ఉంటాయేటి ఏప్రిల్ నెలలో ఎండల గురించి కంప్లైంట్ చేస్తాడు ఏంటో ఏప్రిల్ నెలలో నీకు ఇటువంటి రైట్ టు కంప్లైంట్ అబౌట్స్థాన్ ఫార్టీ ఫైవ్ ఉందండి అంటే ఫార్టీ ఫైవ్ ముందుకు సంతోషించావు రాజమండ్రి ఉంది బీ హ్యాపీ ఏప్రిల్లో ఎండల గురించి కంప్లైంట్ చేసే హక్కు నీకు ఎవడిచ్చాడు జూలైలో వర్షాల గురించి కంప్లైంట్ చేసే హక్కు నీకు ఎవడిచ్చాడు కంప్లైంట్ యాక్సెప్ట్ జూలైలో వర్షాలనే యాక్సెప్ట్ చేస్తాము ఏప్రిల్ మేలో ఎండలనే యాక్సెప్ట్ చేస్తాము యాక్సెప్ట్ అండ్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఏదో గొడుగు ఫ్యాన్ పెట్టుకోవడము ఏదో వీలు పెడితే ఫ్యాన్ మీరు పెట్టుకుంటే కరెంట్ ఉండాలి కదా కాబట్టి యాక్సెప్ట్ కరెంట్ ఉండదు యాక్సెప్ట్ సిక్స్ కి కరెంట్ పుట్టింది ఉదయం అప్పుడు తిట్టుకోకూడదు సిక్స్ కి తిట్టుకునే టైం ఆది సపోజ్ సిక్స్ కరెంట్ పోగానే తిట్టుకున్నారనుకోండి మీరు ధ్యానం ఏం చేస్తారు కాబట్టి మీరేం చేయాలి సిక్స్ అయ్యేప్పటికీ స్నానాధికం పూర్తి చేసుకుంటే కరెంటు పోగానే థ్యాంక్ గా చీకటి వచ్చేసింది ఇప్పుడు మనం ధ్యానం చేసుకోవచ్చు ధ్యానం ఎంతసేపు చేయాలి ఎంతసేపు అయినా పర్వాలేదు ఎందుకంటే గంట సేపు దాకా కరెంటు ఎలాగూ రాదు కాబట్టి ఇరవై నిమిషాలు ధ్యానం చేయొచ్చు ముప్పై చేయొచ్చు నలభై చేయొచ్చు ఏమీ పర్వాలేదు విశ్రాంతిగా కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు అలా ఉండాలి తప్ప అదిగంటే కరెంటు పోగానే చుట్టుకునిట్లో ఉండకూడదు కాబట్టి రాగద్వేషములు లేకుండా సమత్వమును కలిగి ఉంట మీరు పరి అభ్యాసం చేస్తే ప్రాక్టికల్గా చూస్తే మీరు రాగము కాని ద్వేషము కాని ప్రకటించగానే మనస్సు చాలా చెంచలంగా తయారవుతుంది మీరు సమత్వాన్ని స్వీకరించగానే మనస్సు సైలెంట్ అయిపోతుంది అది రెండవది మూడవది వైరాగ్యము లేకపోతే మనస్సు చంచలంగా తయారవుతుంది వైరాగ్యం ఉండాలి ఇప్పుడు డబ్బు ఉందనుకోండి ఎంతో కొంత డబ్బు ఉంటుంది ఊరికి అస్తమానం దాన్ని లెక్క పెట్టుకోవడం ఈ రోపన ఎంతో కొంత ఉంటుంది వచ్చేది వస్తూ ఉంటుంది అవి ఖర్చు అయ్యేది ఖర్చు అవుతూ ఉంటుంది ధర్మబద్ధంగా వస్తుందా లేదో చూసుకోవాలి అధర్మపు సొమ్ము రావట్లేదు కదా ధర్మపు సొమ్మే వస్తోంది కదా కానీ మంచి ఖర్చు అవుతోంది కదా అవని వచ్చింది అవడానికేగా అలాంటివి చూసుకోవాలి తప్ప ఇక లోభాన్ని పెట్టుకుని ప్రతి పైసాలు ఎక్కడ వేసుకుంటూ కూర్చోవడం వైరాగ్యాన్ని లేకుండా ఉండడం అలాగే మానవీయ సంబంధాల్లో వైరాగ్యం లేకపోవడం పిల్లలు ఇంజనీర్లు అయిపోవాలి ఐఏఎస్లు అయిపోవాలని ఆ దురాశ పెట్టుకోవడం వాళ్ళ నెత్తి మీ వాళ్ళ నెత్తి వాళ్ళ శక్తికి మించిన బరువుని మోపుతో ఉండడం ఇదంతా కూడా మనస్సుకి చాలా చెంచలత్వాన్ని కలిగించే లక్షణాలు ఇవన్నీ అవేమీ లేకుండగా తీవ్రమైన వైరాగ్యము ఏ హృదయంలో ఉంటుందో అక్కడ అక్కడ మనస్సు చెంచలత్వాన్ని కలిగి ఉండదు తర్వాత నాలుగవది త్రితిక్ష లేకుండా ఏదైనా కష్టం వచ్చినప్పుడు సహించాలి సహించే శక్తి దాన్ని త్రితిక్ష అంటారు త్రితిక్ష లేకపోతే కష్టాలు వస్తూనే ఉంటాయి చిన్న కష్టాలు వస్తే పెద్ద కష్టాలు వస్తాయి కష్టాలు వస్తూనే ఉంటాయి కష్టాలు వచ్చినప్పుడల్లా వీడు అందరినీ తిట్టుకుంటూ మనస్సుని చాలా అల్లకల్లోలంగా తయారు చేసుకుంటూ ఉంటాడు అలా ఉండకూడదు కష్టం వచ్చినప్పుడు దాన్ని సహించేయటం అభ్యాసం చేసేయాలి సహించేయటమే సో ఒక ఆయన హృషికేష్లో ఏదో చొక్కాయను ఏదో ధోతి కట్టుకుని ఉన్నాడు ఎవరో అడిగారు ఓ స్వామి ఎవరో అడిగారు ఏమైనా బాగా వేస్తుంది కదా మరి మీరు మీరు వేసుకున్న వస్త్రాలు ఆ చలిని ఆపలేవు కదా మరి ఏం చేస్తున్నారని అడిగాడు ఏం చేస్తాం సహించేస్తాం అని సహలైతే హే కాబట్టి అలాగే మేము చేయాలని నా కాదు నా అభిప్రాయం అనివార్యములైన అపరిహార్యములైన సుఖ దుఃఖాలను సహించి వేయుట సుఖమును కూడా సహించేయాలి సుఖం వచ్చినప్పుడు రియాక్ట్ అయిపోకూడదు దుఃఖాన్ని కూడా సహించేయాలి రియాక్ట్ అయిపోకూడదు అమృతమైనా మింగేసి కూర్చోవాలి విషమైనా మింగేసి కూర్చోవాలి అలాగంటే సహనాన్ని త్రిక్షణ కనుక అభ్యాసం చేసినట్లయితే మీకు మనస్సు యొక్క చంచలత్వం తగ్గిపోతుంది నాలుగు ఐదవది మనోరాజ్యము అని ఒకటి ఉంటుంది ప్రతివాడికి ఉంటుంది ఈ దొరలబాటు ఏంటంటే గాలి మేడలు కట్టుట ఎప్పుడైనా విన్నారా ఎక్స్ప్రెషన్ తెలుగులో అలా ఉంది గాలి మేడలు కట్టుట అలా కూర్చుని అలా గాలి మేడలు కడుతూ ఉండడం ఏవో గాలి మేడలో కడుతూ ఇక్కడ కూర్చుని నేను ఇప్పుడు ఈ పని చేస్తున్నా కదా దీని ఇలా అవుతుంది అలా అవుతుందని ఏవో గాలి మేడలు కడుతూ ఉంటాడు తప్పేం కాదు మీరు అనుకున్న సంకల్పాల్లో దోషమైతే లేదు కానీ మనస్సుకి ఎదుగు పనికిరాన్ని చెంచేలత్వం ఉన్నది కదా ఎందుకు ప పర్పస్లెస్గా మూవ్ అవుతూ ఉంటుంది మనస్సు దాన్ని మనోరాజ్యము అటువంటి మనోరాజ్యము అదొక దురలవాటుగా ఉంటుంది ఒక హ్యాబిట్గా ఉంటుంది అది ఎప్పుడైనా మీకు ఎప్పుడైనా రోజు ఉంటుందండి అది గమనించి ఎలర్ట్గా ఉండాలి మనోరాజ్యము ప్రారంభమవుతుంది అని గమనించిన వెంటనే దానికి ఫుల్ స్టాప్ పెట్టేయాలి ఎలా పెట్టాలి ఒక్కసారి ఓంటారని చెప్తే పోతుంది ఓం అనేస్తే పోతుంది ఇప్పుడు నేను కూర్చుని ఉన్నాను సో రేపు శనివారం నాడు గీతా క్లాస్ నుండి వస్తారు నూట యాభై గొప్ప భక్తులు వస్తారు వాళ్ళందరూ మనల్ని గొప్పగా మహాత్ముల్ని గొప్ప సేవాది చేస్తారు అని అలా అనిపించింది అనుకోండి అనిపిస్తున్న వెంటనే నేను ఏం చేశాను శుక్రవారం నాడు ఎందుకు అనవసరం లేనివారి నాడు వచ్చేవాళ్ళు వస్తారు లేని వాళ్ళు లేదు దీనికోసం శుక్రవారం ఊరికే ఊహ చేయడం అన్న అవసరం కదా వెంటనే ఎప్పుడైతే అలా అనిపించిందో ఇది మనోరాజ్యము అని గుర్తుపడాలి ఆ స్పేస్ ఉండాలి ఆ ఎలర్ట్నెస్ ఉండాలి ఇది మనోరాజ్యము కాబట్టి ఏం చేయాలి ఓకే ఏమవుతుంది మనోరాజ్యం పో అప్పుడు ఏదో ఉపయోగకరమైన పని ఏదో చేసుకోవాలి ఏదో పుస్తకం ఏదో చేసుకోవాలి ఏదో ఎక్సర్సైజ్ చేయడమో ఏదో ఒకటి చేయాలి కాబట్టి మనోరాజ్యాన్ని పెంచి పోషించకూడదు అలా ఒంటరిగా కూర్చుని ఏవో ఆలోచనలు చేసుకుంటూ గాలిమేడలు కట్టుకుంటూ ఉండడము తగదు దానివల్ల మనస్సు యొక్క చెంచలత్వం పెరుగుతుంది కనుక ఓంకారంతో మనోరాజ్యాన్ని కట్టడి చేయాలి ఈ ఐదు పాయింట్లు మీరు జనరల్గా అభ్యాసం చేసుకుంటే టైం పడుతుంది టైం పడుతుంది అభ్యాసం చేస్తే మీ మనస్సు యొక్క చాంచల్యమ తగ్గిపోతుంది ఇది నెగిటివ్ ఏమిటి విదిలిపెట్టాలో చెప్పాను ేన్ని పట్టుకోవాలో చెప్తున్నాయి ఇప్పుడు మీరు ధనముయందు లోభంతో ధనాన్ని ప్రోగు చేస్తూ కూర్చుంటే మీ మనస్సుకి చంచలత పోదు భోగము భోగమునందరి భోగములందరి ఆసక్తికే భోగములను సంగ్రహం చేస్తూ అంటే పరిగ్రహం చేస్తూ ప్రోగు చేసుకుంటూ భోగ జీవించే వాళ్ళకి ఎప్పుడూ కూడా మనస్సు యొక్క చాంచల్యం తొలగదు కర్మలను చేస్తూ కామ్యకర్మలు ఈ కోరిక ఆ కర్మ ఈ కర్మ ఈ కోరిక ఆ పూజ ఈ దేవతకి పూజ ఆ దేవతకు ఆ ఈ ప్రసాదం ఆ వ్రతం అంటూ ఇలాగా లెక్కలేనన్ని కర్మలను ఊహిస్తూ ఉండడం చేస్తూ ఉండడం కామ్య అలా చేసేస్తూ ఉండడం ఆ పద్ధతిలో మనస్సు యొక్క చాంచల్యం మరింత పెరిగితే తప్ప తగ్గదు తర్వాత కోరికలను బట్టి ఉపాసనలు ఈ దేవత ఈ ఉపాసన ఆ ఉపాసన అక్కడ ఆ మంత్రం ఇక్కడ ఈ మంత్రం ఇక్కడ ఆ పూజ అని అనేక కోరికలను పెట్టుకుని నిష్ఠ అనేది దేని ఎందు మల్టిపుల్ ఉపాసనలు అసలు ఉపాసనలు మల్టిపుల్ ఉండకూడదు ఒక్కటే ఉపాసన రాముడిని పట్టుకుంటే ఇంక రాముడే కృష్ణుణ్ణి పట్టుకుంటే కృష్ణుడే ప్రయాణానికి బయలుదేరారనుకోండి కృష్ణుణ్ణి స్మరించి ప్రయాణానికి వెళ్తుంది అశుభం ఎదురైందనుకోండి కృష్ణుణ్ణి స్మరిస్తారు శుభం వచ్చిందనుకోండి కృష్ణుడిని స్మరిస్తారు రోగం వస్తే కృష్ణుణ్ణి స్మరిస్తారు సుఖం వస్తే కృష్ణుడు దుఃఖం వస్తే కృష్ణుడు ఎప్పుడైనా పూజ చేసుకోవాలని చూస్తే పూజ తీర్థయాత్ర చేయాలని చూస్తే తీర్థయాత్ర దానం చేయాలంటే శ్రీకృష్ణార్పణం వస్తువు దానం చేయడం నిష్ఠ ఉండద్దండి గంగా తీరే గంగాదాస యమునా తీరే యమునాదాస అన్నట్లు ఉండకూడదు పూర్వడానికి ఒక ఆయన ఊరు నడిచి ఎవరో ఎదుర్కొండా వచ్చాయో మీ పేరు ఏమిటండి అడిగాడు నా పేరు భద్రం అని చెప్పాడు చెప్పాను ఈ కథ ఏం భద్రం అని అడిగాడు ఎందుకంటే ఇలాంటి ప్రశ్నలు పల్లెటూళ్ళలో అడుగుతారు ఇది ఎందుకు అయితే ఏమిటి అని ఊరుకోరు కొత్త ముఖం కనపడేపటికీ ఏం భద్రం అని అడిగాడు చూడండి గ్రామం వైష్ణవ గ్రామం అయితే రామభద్రము గ్రామం శైవ గ్రామం అయితే వీరభద్రము అని చెప్పారు అలా ఉండకూడదు నిష్టం ఉండాలి కాబట్టి మల్టిపుల్ ఉపాసనలు ఇవన్నీ కూడా ఉపాసనలు గ్లోరియస్ అయితే అవచ్చు కాక మనస్సుకి చాంచల్యాన్ని పెంచుతాయి కాబట్టి ఒకే ఉపాసన పెట్టుకోవాలి ఫైనల్లీ మనస్సు యొక్క చాంచల్యాన్ని తగ్గించేటువంటి అన్నింటికంటే గొప్ప ఉపాయము రామబాణము వంటిది తిరుగులేని ఆత్మవిచారం ఆత్మవిచారం చేయాలి పురాణ కాలక్షేపం కాదు చేయడం ఆత్మవిచారం చేయాలి పురాణం ఏంటి చని చేయలే తగ్గదు ఆ పురాణంలో ఆత్మవిచారాన్ని చొప్పిస్తే మళ్ళీ కొంత ఉపకారం ఏ రకమైన ఆత్మవిచారము లేని పురాణం వల్ల మీకు కలిగే పెద్ద కాలం పెద్ద విషయమే ఉండదు ఏదో కాలక్షేపం వస్తుంది ఏదో దేవుడి దాంతో కొంత కాలక్షేపం చేశాం కొంత పుణ్యం అది కూడా దక్కితే దక్కవచ్చు కాక కానీ ఆత్మవిచారము లేని కథాప్రవచనము వలన సాధకులకి ప్రయోజనం ఉండదు కథ చెప్పే కథాకాడు కూడా మన వల్ల పది మంది వింటున్నారు శ్రద్ధగా వాళ్ళు సమయాన్ని వెచ్చించి వచ్చి వింటున్నారు కనుక వాళ్ళకి మనం సేవ చేయాల్సి ఉంటుంది వాళ్ళు ఒక రకమైన కృతార్థతతో ఇంటికి పోవాలి అనే శ్రద్ధ పెట్టి ఆ తత్వాన్ని చొప్పించి చెప్పాలి కానీ ఎంటర్టైన్మెంట్ చేసేసి స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ అంటారు అలా ఎంటర్టైన్మెంట్ చేసేసి ఆర్కెస్ట్రాలు పెట్టేసి కొంత సంగీతం అది వాళ్ళకి వినిపించేసి కొంత లలిత సంగీతం ఏదో సినిమా పాటల ట్యూన్లో ఏదో దేవత పేరు పెట్టేసి కొంత లలిత సంగీతం వినిపించేసి వాళ్ళ చేత డ్యాన్స్ చేపించి చప్పట్లు కొట్టించి ఆ ఇంటికి పండరా అని ఇంటికి పంపించేస్తే వాళ్ళ చేతులు దిలిపేసుకుని ఇంటికి పోతారు ఏమొచ్చింది వాడికి గంట ప్రసంగం వెళ్ళాడు ఏమొచ్చిందంటే ఏమీ లేదు ఏం కూర్చులేదు